రెండు వందల యాభై ఆరవ కీర్తన ఎక్కడి జాలి ఏటికి నీకు ఎక్కడి జాలి ఏటికి నీకు ఎవ్వరి వంకాయమిక కలదు తక్కినవెల్లా తడవ కమాని నీ బలహీనత లేవో నాకు బాగా తెలుసులే అంటున్నాడు పెదతిరుమలయ్య పదకర్త ఎవరో నిన్ను దయదలచారని వారి వెంట పడిపోకు దక్కింది గదా అని అనుభవించబోకు నీ ధర్మమేమిటో తెలిసి బ్రతు అంటున్నాడు పుట్టుకతోనే జన్మ కర్మ ఫలాలు వెంట వస్తాయి విధివ్రాతను కూడా దాటలేడు నీ హృదయంలోనే ఉన్నాడు చూడూ హరి ఆయన్నే శరణు వేడు అంటున్నాడు సంసారం అనగానే ఒకరు ఇద్దరు కావటం ఆపై ముగ్గురు నలుగురు మోయలేని భారం ఆపైన సంపదల కోసం వెంపరలాడటం ఆశలు నిద్రపట్టనివ్వవు కోరికలు కన్ను కప్పివేస్తాయి అంత మాయ ఎందుకీ బాధలన్నీ ఉన్నాడుగదా శ్రీవెంకటేశ్వరస్వామి ఆయన పాదపద్మాలు ఆశ్రయించు సేవించు దయామయుడు నిన్ను రక్షించి తీర్తాడు అంటున్నాడు పెద తిరుమలాచార్యులవారు కీర్తన వినండి ఎక్కడి జాలి ఏటికి నీకు ఎవ్వరి వంక ఏమిక కలదు తక్కిన వెల్లా తడవకమాని ధర్మమెరిగి బ్రతుకవో మనసా పుడే తమ కర్మములు పొదుగకపోవు జీవులనల్లా నెట్టన విధిని గడచేనంటే నేర్పున పడదు బ్రహ్మకునైనా అట్టిట్టనక హృదయములోని హరికే శరణము చొచ్చితివంటే గట్టిగా అతడే దిక్క నిలిచి కావగగలడు వెరవకు మనసా ఎక్కడి దాలి ఏటికి నీకు ఎవరి వంకా ఏమిక కలదు గలదు సొంపుననీ సొచ్చిన ఎపుడే తగిలిను తోడును దింపగరాని మోపులు సుమ్మి తీపులు రేచే సంపదలెల్లా రంపపుటాస దీనికి తోడు రాత్రి పగలు పెట్టని తగవు ఇంపున గోవిందని నొడుగు అతడే దయరక్షించును మనసా ఎక్కడి దాలి ఏటికి నీకు ఎవ్వరివంక ఏమిక కావలన కోరినజపుడే కోరిన యపుడే తో ఎగర్రాదు కేవలమైన ఉపమలచేత గెలువగరావు తెలియని చిక్కు ఆవల ఏమీ వగబగనేలా అఖిలంబునకు ఏలికైనా శ్రీవెంకటేశు పాదములెపుడూ సేవింపుచుచెలగవో మనసా ఎక్కడి జాలి ఏటికి నీకు ఎవ్వరి వంక ఏమి కకలదు తకిన వెళ్ళా తడవకmani ధర్మమేదిగి బతుకవో మనసా మనసా